ప్రస్తావన ప్రాచీన భారతీయ గ్రంథాల్లో భగవద్గీత మహోత్కృష్టమైనది ఈ గ్రంథానికి ఆదిశంకరు నుంచి నేటి వరకు అనేకులు వ్యాఖ్యానాలు రచించారు భారతీయ తాత్వికధారకు మూలాధార గ్రంథంగా దీనిని అనేకులు భావిస్తారు ఈ గ్రంథం ఇద్దరు స్నేహితుల మధ్య సంవాదం ఒక స్నేహితుడు మరొక స్నేహితుని కొరకు పలికిన హితవాక్యం ఆ హితవాక్యం పలికిన స్నేహితుడే ఈ గ్రంథాన్ని భారతీయ జ్ఞాన సంపదైన వేదాలు ఉపనిషత్తుల సారంగా పేర్కొన్నాడు భగవద్గీత కుల వ్యవస్థను హింసను ప్రేరేపించిందని అణచివేతకు భగవద్గీతను సవర్ణ హిందువులు ఓ ఆయుధంగా ఈ మధ్య విస్తృతమైన ప్రచారం జరుగుతోంది దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత విజ్ఞులైన పండితులపై ఉంది అసలు భగవద్గీతే కాదు ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని మూలనిష్టంగా యథాతథంగా వివిధ ప్రాంతీయ భాషల్లోకి తీసుకువస్తేనే ఇలాంటి అపవాదులు పోతాయి సాహిత్యం సమకాలిక సామాజిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉద్భవిస్తుంది భారతీయులు కాని భారతీయత పట్ల గౌరవం లేని పాశ్చాత్య పండితులు భారతీయ సాహిత్యాన్ని వక్రీకరిస్తూ ఆంగ్ల భాషలో వ్యాఖ్యానాలు రాయడం మూలనిష్టమైన చక్కని ఆధార గ్రంథాలు ఆంగ్లంలోనూ ప్రాంతీయ భాషల్లోనూ లేకపోవడం వల్ల భారతీయ సమాజంలో అలజడి బయలుదేరడం నేను ఒక ప్రచురణకర్తగా గమనిస్తున్నాను అత్యంత విద్యావంతులైన మేధావులు కూడా మన సాహిత్యాన్ని మూలం వల్ల అపార్థం చేసుకోవడం నేను ఎన్నో సందర్భాల్లో గమనించాను ఇదే పరిస్థితి కుల వ్యవస్థపై మతస్వరూప స్వభావాలపై అవగాహనలోను నేను అనేక చోట్ల గమనించాను ఈ విషయాన్నే మాన్యమిత్రులు శ్రీ అరవిందరావుతో నేను అనేక సార్లు ప్రస్తావించడం స్వతహాగా ప్రగతిశీల స్వభావం ఈ సంస్కృత పండితునికి కూడా అదే అభిప్రాయం ఉండటం ఈ గ్రంథం మీకు చేరడానికి దోహదం చేసింది భారతీయ సాహిత్యానికి సంబంధించి ఇలాంటి పరిచయ గ్రంథాలు అనేకం రావలసిన అవసరం ఉంది ప్రాచీన భారతీయ సాహిత్య వాచకాలను యథాతథంగా అర్థం చేసుకోవడానికి భారతీయ సమాజం ప్రయత్నించాలి అందుకు పండిత మేధావర్గం సహకరించాలి ఎంఎస్కో విజయ్ కుమార్